సంకీర్తన రెండు వందల తొంభై హరిగొలిచి అపరములారముగ అతని పంకజనాభుని పాదములు తలచి ఇంకా మరి ఒక ఇతరములా అంకెల అతనినే అతని దాసులనే కొంక నిజముగా కొలుచుటేగా పన్నగ శేనుని బంటై కొన్నిటిపై మరి కోరికలా ఇన్ని కోరికలు ఇది ఏ తనకని కొన్నది కోలై కోరుటగా వీనుల వేంకట విపు నామామృతము ఊని నమతి మరియు రుచులా తేనెలు గారెడే తీపులతని నుతి నానా రుచులై